కీర్తన మూడు వందల యాభై ఎనిమిది అన్నిటికి నిధి పరమౌషము విన్నుని నామే విమలౌషము చిత్త శాంతికి ని శ్రీపతి నామే హి నని జివ్యౌషధము మొత్తపు బంధవి మోచనంబునకు చిత్త జగురుడే సిద్ధము పరి పరి విధముల భవరోగములకు హరి పాద జలమే ఔషధము దురిత కర్మముల దొలగించుటకును మురహర పూజే ముఖ్య ఔషధము ఇలా పరముల నిందిరా విభుని నలరి భజింపుటి ఔషధము కలిగిన శ్రీవేంకటరణమే నిలచినమాకి ది నిత్యౌషధము